పడింది భూమి మీద అంతా బ్రహ్మాండంగా ఒక్క కోటి మంది మానవులు ఆయన్ని సృష్టిస్తే ఎనిమిది వందల కోట్ల మంది మానవులు అయ్యారు ఎంత వృద్ధి చెందినట్టు దీనికి కారణం నేనైనా కాదా ఆ చంద్రుడు అంత అద్భుతమైనటువంటి పౌర్ణమి వెన్నెలను కురిపించడానికి కారణం నేనైనా కాదా అని సూర్యుడు ఎప్పుడైనా గుర్తించాడా అలాగే ఏమండి ఆవిడకండి ఎంత బా రెడ్చాడుందండి బాబు ఆవిడ విశేషమే అది ఆ బారుడు జడ మెయింటైన్ చేయడానికి ఆవిడ జీవితంలో సగభాగం దానికే పోతుంది ఇవి టైం అంతా దానికే పోతుంది ఎందుకని ఆవిడ విశేషమే బారుడు జడ ఎందుకని ఆవిడకి చెప్పాం అమ్మా ఈ జడ్డను చాలా జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ అమ్మగారు చెప్పారు ఎందుకని అసలు అంత జడ ఉండడమే వాళ్ళు అరుదు అందరికీ కొత్తిమీర కట్టలే ఒకవేళ లేకపోయినా గొర్రపు తోకలే అంటే పోనీ టైల్ అనమాట ఎందుకని వ్యవహారానికి సులువుగా ఉంటుందని అంత బారుడు జడలుంటే ఇప్పుడు మరి పాపం పనులు గట్రాలు ఎడ చేసుకుంటారు పూర్వకాలం అంటే చేసుకున్నారు వాళ్ళకి పనికి పాట లేదు కాబట్టి మధ్యాహ్నం పడంతా ఈ జడల వ్యవహారం ఏమి సో ఎందుకు చెప్పారు ఈ గొడవ చూడండి వాళ్ళేం తెలివి తక్కువగా చెప్పలేదు ఏదైతే విశేషం అనుకుంటున్నావో అది విశేషం కాదని తెలియాలి తెలిస్తే విరమిస్తావు గుర్తిస్తే విరమిస్తావు నిర్విశేష నిన్న నాలుగు వాక్యాలలో ఉందని నిర్విశేష చిన్మాత్ర బ్రహ్మాహమస్మి బ్రహ్మమునందు ఏ విశేషములు లేవు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సద్గురుమూర్తులు అవతారులు అందరు ఎక్కడ ఉన్నారు నిర్విశేష చిన్మాత్ర బ్రహ్మాహమస్మిగా ఉండి వ్యవహరించారు వాళ్ళు వాళ్ళు కూడా మనలాంటి శరీరాన్ని కలిగి ఉన్నట్టు మనలాగానే తిన్నట్టు మనలాగానే పడుకున్నట్టు కనబడినప్పటికీ వాళ్ళు ఏ స్థితికి ఎందున్నారు నిర్విశేషన్మాత్ర బ్రహ్మాహమస్మిగా ఉన్నారు ఇంకేం తెలుసు వాళ్ళకి సన్మాత్ర బ్రహ్మాహమస్మి కేవల సన్మాత్ర బ్రహ్మాహమస్మిగా ఉన్నారు వాళ్ళు ఎక్కడా లోపల బయట ఎలా ఉన్నారు నిర్విశేషన్మాత్ర బ్రహ్మాహమష్మిగా ఉన్నారు అందరూ వచ్చి ఏం చెప్పారు బాబా నువ్వు చేయబట్టే నా జీవితంలో ఇంత పెనుమార్పు వచ్చింది నా క్యాన్సర్ తగ్గిపోయింది అన్నాడు ఆయన మిమ్మల్ని దర్శించానండి మీరు ఇచ్చిన విభూతి వలన మీ స్పర్శ వలన మీ మీ వలన నా క్యాన్సర్ తగ్గిపోయిందండి బాబు మీరు తప్ప ఈ మా భూ మండలంలో నయం చేయగలిగిన వాళ్ళు లేరండి నా దుఃఖాన్ని పోగొట్టారు అన్నారు ఓహో అలాగా ఈశ్వర అనుగ్రహం అన్నారు అంతా క్యాన్సర్ ఇచ్చిన వాడే క్యాన్సర్ తీసేసిన వాడు వాడే క్యాన్సర్ అనుభవిస్తున్న వాడేవాడు అది కూడా వాడే ఎందుకని ఇందాకే చెప్పాడు సచ్చిదానందంశాశ్చ ఈ జీవశరీరం కూడా ఆ సచిదానందంలో భాగమే అంశమే ఈ జీవుడు కూడా అంశే ఈ శరీరం కూడా ఆత్మయంత అంశమే అందుకనే శవాన్ని కూడా అర్చించేటటువంటి సాంప్రదాయం మన దేశంలో ఉంది శవం కూడా సచిదానందమే అయ్యో శవం అని తక్కువ చూడడానికి వీలు లేదు అందరు నమస్కరించవలసిందే అందరూ దానికి విలువ ఎందుకని ఘనమైన ద్రవమైన వాయువైన ప్రకాశమైన ఏదైనా సరే అన్ని ఆత్మస్వరూపమే అది వ్యక్తరూపాలు అందుకని అష్టమూర్తులుగా ఉన్నటువంటి ప్రకృతిని ఈశ్వరుడుగా ఆరాధించే విధానం వచ్చింది మన దాంట్లో ఎలా వీటిని అష్ట ప్రకృతుల్ని స్వీకరించాలయ్యా ఈశ్వర భావనతోనే స్వీకరించాలి ఎందుకని నీ శరీరం కూడా అష్ట ప్రకృతిలో భాగమే నేను జీవుడు కూడా అష్ట ప్రకృతిలో భాగమే ఆత్మస్వరూపం అనేటటువంటి స్వరూప జ్ఞాన నిష్టలో ఆదిత్య మండల చూస్తే అప్పుడు నీకు ఈ విశేషాలు ఏలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ వ్యవహార తాదాత్మ్యతని విరమించు ఈ వృత్తి బుద్ధిని విరమించు హరి ఓ శ్రీ గురుగ్యో ఓ హరిణమిదం ూర్ణముద్య పూర్ణస్ ూర్ణమాదాయ పూర్ణమేవాసిష శాంతి శాంతి శాంతి శ్రీ గురుభ్యో నమ్మ హరి ఓ నారాయణ నారాయణ